సిస్టర్స్ అందరికి స్కైప్ ఆన్లైన్ సర్వీస్ ఈ సాయంత్రకాలపు సండే సర్వీస్ మనది బైబుల్ స్టడీ ఉంటుంది ఈ రోజు చంద్రశేఖర్ బ్రదర్ టి మీకు ఆహ్వానము ప్రార్థన పూర్వకంగా ప్రభుత్వ సన్నిధిలో చేరి మనం ఆరాధన కోడికలో అందరము పాల్గొనాలని అందరికి ఆహ్వానం పలుకుతున్నాను వెల్కమ్ ఎవ్రీ టు దట్ ఆన్లైన్ స్కైప్ సర్వీస్ దీపా సిస్టర్ మనకి ఇప్పుడు ప్రార్థనతో ఈ కార్యక్రమం ప్రారంభిస్తారు అందరికి ప్రార్థన చేసుకుందాం పరిశుధ్ర ప్రేమ కృపణ తండ్రి దేవాయసేయ వందనాలు కృతజ్ఞతాస్తో పరిశుద్ధ వర్వశక్తి మంత్ర సర్వాధికారి వందనములు తండ్రి జీవం కలిగిన దైవానికి వందనాలు తండ్రి దేవాయసేయ మరి పొద్దున వరకు కూడా ప్రమానం కాచిక పడిన గొప్ప దైవానికి వందనాలు తండ్రి దేవేశ ప్రభా అదే రీతిగా ప్రభా మా ప్రతి పాపము శాపము ప్రభా దం పట్ల ప్రభా కనీకరించండి దయచూపించండి మా దేశాన్ని కూడా ప్రభా స్వస్థపరచండి ప్రభా ఏ వందనబడుతుంది అదే రీతిగా ప్రభా మరి మీరు ప్రభా మా కొరకు ప్రభా ఈ లోకానికి వచ్చారు ప్రభా దేవాసాన్ని ఒక ప్రేమ మా అందరికాన్ని గ్రహించినారు దాన్ని బట్టి వందనలు దేవా ప్రభ మరి మా కొరకు ప్రభా మరి పర్లో ఒక రాజ్యంలో ప్రభా స్థానం సిద్ధపరచినందుకు నీకు వందనాలు తండ్రి దేవాస మా అందరిని కూడా ప్రభా ఏర్పరచుకున్నందుకు నీకు వందనాలు ప్రభా కృతజ్ఞతలు తండ్రి దేవేస ప్రభా నీ యొక్క పరిశుద్ధతలో ప్రభా ప్రతి ముద్రించుకున్న ముద్రించుకోమని ప్రార్థిస్తున్న తండ్రి సాయపడమని ప్రార్థిస్తున్నాం ఈసారి ఒక సాయంత్రం కాలంలో కూడా ప్రభా వాళ్ళ ప్రార్థన జరుగుతుండగా ప్రభావ ప్రతి బిడని సరికి రావాల్సిందే ప్రభా ప్రతి మరి వాళ్ళ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ప్రభా ఆ యొక్క ప్రతి పరిస్థితిలో నుంచి ప్రభ తోడై ఉండని ప్రభా వరుణి యొక్క సన్నిధికి లక్కరని ప్రభా దేవా ప్రతి బిడని సన్నిధిలో గడపాల్సిందే ప్రభా ప్రతి బిడ మరి విన్న ప్రతి వాక్యాన్ని కూడా ప్రభా ప్రతి బిడ పాటించుటకు సాయపడమని ప్రార్థిస్తున్నాం ఈసేవాసీ వాక్యానికి మేము విద్యత కలిగిన నచ్చుకోవాలి ప్రభా మరి ప్రతి బిడ కూడా ప్రభా కలిగి రావాలా అదే వయసు బ్రహ్మ ఎడత ప్రతి బిడ్డ నీ సన్నదికి వచ్చేలాగా ప్రభా ప్రతి ఒక సన్నదికి ప్రభా కాలం వేసుకోవాలి రండి ప్రభా అదే రీతిగా తండ్రి మరి ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకో ప్రభా రాలేని పరిస్థితిలో ఉన్న ప్రతి బిడ్డ జ్ఞాపకం చేసుకునే తండ్రి అదే రీతిగా తండి మరి ప్రకటన ప్రభా మరి అన్నా చెప్తున్న ప్రతి భూడా ప్రభా మేము ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి ప్రభా రే పొద్దున కూడా ప్రభా మే మిత్రులకు ప్రతిది నేర్చుకోవాలి తండ్రి మళ్ళీ మేము కూడా ప్రకటన ధ్యానించాలా మరి మేము ధన్యత పొందుకోవాలి ప్రభా మరి మీరే మాకు సాయపడమని ప్రార్థిస్తుంది ఈ యొక్క పరిశుద్ధాత్మజత ఆది అంతం తోడై ఉండి నడిపిస్తారని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తాం తండ్రి సిస్టర్ పాట పాడండి సరే నీకృపా శాశ్వతమైనదినీకృపా శాశ్వతమైనదినీకృపా మరువ నీదు నాం మరువేను నీదునా మరపురాదిని కృపా మరపురానిదిని కృపా సంపూన కృపా శాశ్వతమైనది నీకృపా సంపూనృ శాశ్వతమైనది కృపా పాపికి విడుదలా నీవు చూపి కృపా పరమునా నీవు చూపి కృపా పాపికి విడుదలా నీవు చూపి కృపా పరమునాూు నీవు నయీ కృపా ఆత్మదేవు కృపా అరద దమని కృపా ఆత్మదేవు కృపా అరద దమే కృపా శ్వతమీకృ నీకృపా శాశ్వతమైనది నీకృపా విజలి పామరులకూ నీవుచూపి నయకృపా తేజు వాసుల వాక్యమునందు చీచుటయే నీ కృపామరులకు నీవు చూపి నయీ కృపా తేజు వాసుల వాక్యమునందు చీచుటయే నీ కృపా ఆత్మదేవు కృపా అరదేవమనికృపా ఆత్మదేవు కృపా అరదేవానికృపా సంపూర్ణమైన కృపా శాశ్వతమైనదినీ కృపా సంపూర్ణమే నీకృపా శాశ్వతమైనదినీ కృపా మరువలేను నీదునా నీదునాపురాని కృపా మరపురా దీకృపా సంపూనయ నీకృపా శాశ్వతమైనదినీ కృపా సంపూనయ నీకృపా శాశ్వతమైనదినీ కృపా ప్రేజ్లాడ్ అక్క థ్యాంక్ యూ అక్క ప్రాడ్ థ్యాంక్ యూ సిస్టర్ ఈ మనకు బైబుల్ స్టడీ చంద్రశేఖర్ వాక్యం అందించడానికి పర్షుతురవ తండ్రి మోహన తిడగు మా దేవ మీకే సమస్త ఘనత మహిమ ప్రభాలు చెల్లించుకుని యువదని చిత్ర మళ్ళీ కాజ్ కాపాడనందుకు మీకు ఎంత వందనాలు ప్రభావం మీ ఆరాధనలతో మిమ్మల్ని ఆర్దించలాగా మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందన తండ్రి మీ వాక్యాన్ని ధ్యానించే అవకాశం ఇచ్చినారు మీ శరీరత్వంలో పాల్పొందే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినారు మీకెంతో వందనాలు కృతజ్ఞ మీరు అక్కడ పర్యంతరం ఇందులో పాల్పొందన్నారు అటువంటి అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞత నిర్లక్ష్యం లేకుండా ప్రభావ బహు జాగ్రత్తగా మేము అందులో పాల్పొందేలాగా జాగ్రత్త పడి జీవించలాగా సహాయపడండి ప్రభావ ఆదివారం కాదు ప్రభా తగ్గిన దిన ప్రభా మీ యొక్క సవాసంలో మేము కలిసి ముందుకు పోవాలనైనా మీతో సంభాషించాల ప్రతిక్షణము మీ యొక్క స్వరం వినాల మిమ్మల్ని కనులరా ఆత్మీయంగా మేము చూడాలా మా యొక్క ఆత్మీయ నియంత్రం లాని బీపం అని కృపగల దేవ మరో సర్ జ్ఞాపకం చేసుకోండి మరో ఇంకా ఏమైనా ఆయాసకరం ఉంటే అది చూపించండి ప్రభు దాన్ని ఒప్పుకొని మేము మీ యొక్క కనికరం మేము మీ కనికరాన్ని మా మీద కుమరించమని ప్రార్థిస్తున్నాం ఈ సాయంత్రానికి సమయంలో మీ సరిహద్ధికి వచ్చినాం మీ యొక్క స్వరం వీడలను ఆశపడుతుండగా మీరే మాత్రం మాట్లాడండి బలపరచండి పరిశుభా నడిపిచ్చండి వీటన్నిటిని మేం గ్రహించాలా అనుభవపూర్వకంగా వీటిని మేము ప్రతి ఒక్కరికి ప్రకటించాలా అటువంటి సాక్ష్యాన్ని మాకందరికి అనుగ్రహించామని ఈ రోజు మూడవ తారీఖు నవంబర్ రెండు ఇరవై నాలుగవ సంవత్సరం బాబిలో నిం గ్రి వరకు వెళ్ళిన ప్రకారంగా మనం ఉంటుంది మహాబహులోని కాలం మహావేశ ఏం జరిగింది అన్న విషయాలను మనము కొన్ని వారు నుంచి ధ్యానిస్తుండగా పంతొమ్మిదవ అధ్యాయానికి వచ్చినప్పుడు పెళ్లి కుమార్తెకి సంబంధించిన వాక్యం ఇది గత మూడు అధ్యాయనాల్లో మనం చూసిన విషయం ఏంటంటే మహావేశకి ఎటువంటి దుస్థితి పడుతుంది అన్న విషయం కాబట్టి మతపరమైన జీవితము మహాబబులోనికి సాదృశ్యము మర్మమాయమైన మహాబబులోను అని ఆమెకి పేరు అన్న విషయంలో మనం ధ్యానించినాం ఏరీగా కాలంలో ఆ స్త్రీ కష్టాలను రుచి చూడాల్సి వస్తుంది అన్న విషయంలో మనం ధ్యానించినాం కాబట్టి పోయిన వారం నుంచి మనం ఈ యొక్క పంతొమ్మిదవ అధ్యాన్ని మనం ధ్యానిస్తున్నాము అందులో ముఖ్యంగా పెండ్లి బిందుకు సంబంధించిన విషయం అయితే ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయంలో మనం ఒక విషయాన్ని గమనిస్తా ఉన్నాం ఏంటంటే పదిహేడవ ఏడవ ముఖ్యంగా పంతొమ్మిదో అధ్యాయము ఏడవ వచనంలో ఆయనను స్తడి ఎందుకు గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది కాబట్టి బహు త్వరగా ఆయన రాబోతున్నాడు అన్న విషయాన్ని ఈ వచనం జ్ఞాపకం చేస్తా ఉంది ఆయన భార్య తన్ను తాను సిద్దపరచుకొని ఉన్నది కాబట్టి పెళ్లి కుమార్తె ఏరి తెగ సిద్దపడి ఉందన్న విషయాన్ని జ్ఞాపకం చేయబడుతుంది కనుక మనము సంతోషించ సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని కాబట్టి చూడండి ఇవన్నీ పరలోకంలో జరుగుతున్నాయి అయితే పరలోకంలో నిజ ఉంటుంది ఈ లోకంలో నీడా అన్న విషయం మనకు తెలుసు అందుకే నీ చిత్తం పరులోక మంది నెరవేరినట్లు భూమి మీద అని ప్రార్థించమని చెప్పిండు ఏదో ఒక రోజు మనము ఆ యొక్క పరలోక సంబంధించిన ఆత్మీయ సత్యాలను గ్రహిస్తా ఉంటాం ఎందుకంటే అది కంఠస్థ పెట్టి ప్రకటి చెప్పే ప్రార్థనలాగా ప్రతి సంఘాలంలో ఆదివారం ఆ ఆరాధన అంతా చివరికి ప్రభు యొక్క ప్రార్థన ఉచ్చరిస్తారు నోటి ద్వారా దాని తర్వాత వెళ్లిపోతారు అన్నిటింటి కానీ అందులో ఉన్న ఆత్మీయ విషలన్నీ గ్రహించడానికి ఏ రోజు మనము ప్రయత్నించమన్నట్టు నిశ్చితం పర్లోక్మ నెరవేరినట్లు భూమి నెరవేరును గాకంటే ఏంటంటే నిజ స్వరూపము అక్కడి నుంచి ఇక్కడికి లాక్ రావాల మనం మీ ప్రార్థన ఆ రీతిగా దాన్ని లాక్ వస్తుంది అన్నట్టు అయితే మధ్యాహ్న కాలంలో కొంతసేపు నేను వాక్యం నిధ్యాస్తానప్పుడు ఒక విషయం వ్యాఖ్యలు చేయబడింది ఏంటంటే ప్రతిదీ మూడుగా విభజింపబడిందని మనం ఆ యొక్క యూట్యూబ్ వీడియో రికార్డింగ్స్ మనం చూసినాం లాక్డౌన్ టైమ్ లా ద మిస్టరీ ఆఫ్ ద థర్డ్స్ అన్నది మర్మమయమైన మూడవది అన్న విషయాన్ని మనం అక్కడ అనేక రికార్డింగ్స్ మనం చూస్తున్నాం ఆ మూడవది ఏంది అనేది ప్రతిదీ మూడు మూడుగా విభజింపనట్టు మనం చూస్తా ఉంటాం ఓకేగా మన తండ్రి మన దేవుడు త్రిత్వపు దేవుడు అన్న విషయాన్ని మనకు తెలుసు కదా అంటే తండ్రి కుమారుడు పరశుద్ధాత్ముడు తండ్రి కుమారుడు పరశుద్ధాత్ముడు అన్న మూడు విషయాల గురించి మనం గణించడం గతంలో అంటే మన దేవుడు తండ్రి పాత్రని వహించినవాడు కుమారుని పాత్రను వహించినవాడు ఇప్పుడు మన మధ్యలో పరిశుధాత్మ రూపకంగా ఉన్నాడు కాబట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే దేవుడు పరిశుధాత్మ రూపకంగా మన మధ్యలో ఉన్నప్పుడు అతనికి మనం చోటు అతనికి అవకాశం ఇవ్వాలా అతని చేత నడిపింపడాలా పరిశుద్ధాత్మ లేనివాడు నావాడు కాడు అన్నాడు కాబట్టి అది మహు భయం భయం పెట్టించే వాక్యం అన్నట్టు అది పరిశుద్ధాత్మని కార్యాలు లేకపోతే అనుమానించాల్సిన పరిచర్య కాబట్టి అసలు పరిచర్య చేయలేమన్నట్టు పరిశుదాత్మ అభిషేకం లేకపోతే కాబట్టి పరిశుధాత్మ ఉన్నప్పుడు మనం చూడగలము శక్తి ముదురుతాం మనము మనం నిలబడ్డప్పుడు దేవుడు నడిపిస్తుంటాడు అన్నట్టు లేకపోతే నీవు వ్యక్తిగతంగా ప్రయాస పడతా ఉంటావు తర్వాత శ్రమల గుండా పోల్సి వస్తా ఉంటది కానీ అయోమయ స్థితి ఎందుకంటే ఇదంతా బహుళని మనకు తెలుసు కాబట్టి ఏరీతిగా వీటి నుంచి మనము జాగ్రత్తగా పరిశీలించి బయటికి రావాలంటే దానికి పరుషాక నటింపు కావాలి లేకపోతే మనం మన సొంత తలంపులను ఉపయోగిస్తూ ఉంటాం అన్నట్టు కాబట్టి కొన్ని విషయాలు నేను మీతోని పంచుకోవాలని ముఖ్యంగా ప్రకణ గ్రంథము అధ్యాయము ఈ యొక్క పెండి సంబంధించిన విషయాలు గత వారం కొన్ని మనం చూసినాం ఆల్రెడీ ఒక రాజు తన కుమారుని పెళ్లి విందుకి అనేక మందిని ఆహ్వానించినట్టు మనం చూస్తాం అయితే అక్కడ వారు రానవల్లక్క పోయినారు మమ్మల్ని క్షమించండి అని ఏదో ఒక నెపంలో చెప్పినట్టు మనం చూసినాం కదా ఒకడు పొలం కొన్నవాడు ఒకడు ఆవులు కొన్న ఎత్తులు కొన్నవాడు మరి వివాహం చేసుకున్నవాడు కాబట్టి ఇవి ఈ మూడు గుంపులు ఏ రీతి కనిపిస్తున్నాయంటే నోవాహ జలపడల కాలంలో మనుషులు ఏ రీతిగా ఉండేనో అలాగనే ఉన్నట్లు మన ప్రభు మత్స్సు వారి తిరునాలుగా మనకు చూపించేట్టు వాళ్ళు ఏ రీతిగా ఉన్నారు యథావిధి జీవితం అన్నట్టు జనులు తినచు త్రాగుచు నారు నాటుచ్చు అమ్ముచు కొనుచు ఎవ్వరు ఇండ్లు కట్టుచు అని కూడా ఉంది అక్కడ ఇండ్లు కట్టుచు ఎవ్వరు గుర్తెరగని సమయంలో అన విషయం మనం అక్కడ అంటే యథావిధిగా జరిగిపోతుంది కాలంలో కాని ఎవరు కూడా ప్రభుత్వంత కూర్చొని ఆయనతో సంభాషించింది లేదు ఆయన సరిహద్దులో సమయం గడిపి ఆరాధించింది లేదు ఆచారబద్దంగా జీవిస్తా ఉంటారు అనేక పర్యాలు ఈ విషయంలో వెంటాడుతూ ఉంటుంది నీకు ప్రభు ఇరవై నాలుగు గంటలు అనుగ్రహిస్తే ఇరవై నాలుగు గంటలు ఏం చేస్తామని ఏ రోజున అడిగిండానికి నిన్న నీ పరిస్థితి ఏంది నెపములే చెప్తాం నెపములే నెపము అంటే ఏంటంటే సత్యం కాదన్నట్టు అది కానీ దాన్ని సమర్థించుకుంటాం అది సత్యంలాగా కనిపిస్తుంది కానీ అది సత్యం కాదన్నట్టు ఇప్పుడు ఉదాహరణకి నువ్వు పొలం కొన్నావు మంచిదే కదా దేవుడు ఆశ్రయిస్తే నీకు డబ్బు వచ్చింది కొనుక్కున్నావు పొలం కానీ అదే టైంకి పోయి చూడాలని ఏముంది రేపు కదా ఎల్లుండి పోవచ్చు కదా రెండు తర్వాత పోవచ్చు కదా వారం తర్వాత పోవచ్చు కదా అదే టైంలో ఎదుగుకోవాలంటే నిపం అన్నట్టు అంటే అబద్దం అన్నట్టు నువ్వు చెప్తుంది అన్నట్టు ఆవులం ఎద్దులంగా ఎద్దులంగా కొంటున్నావు కొన్నావు వాటిని చూసుకోవాలంటే అప్పుడే చూసుకుంటావా రేపుడుకు చూడచ్చు కదా ఇట్లా మతపరమైన జీవితంలో జరిగేది ఏంటంటే వీళ్ళందరూ ఎటువంటి గోంపులకు సంబంధించిన వాళ్ళు మమ్మల్ని క్షమించమని అడుగుతున్నారంటే నిజమైన క్షమాపణ కోరుకోలేదన్నట్టు వీళ్ళు అప్పుడు అనిపిస్తుంది పాప క్షమాపణ కోరుకుంటే వాళ్ళు యథార్థంగా కోరుకుంటారా అంటే విరిగి నలిగిన హృదయంతాన్ని కోరుకుంటారా అందుకే మారు మనసు ముఖ్యమంటాడు పాప క్షమాపణ కోరుకోక ముందు నీకు మారు మనసు రావాలా అంటే నేను పాపిని అన్న ఒక గుర్తింపు నువ్వు నేను పాపంలో పుట్టిన వాడను నేను నశించిపోయిన వాడను నేను ఆత్మలో మరణించిన వాడను అన్న విషయం గ్రహించాలన్నట్టు నేను కచ్చితంగా నరకాన్ని పోల్సిన వాడినే ఈ స్థితిలో ఉంటే అని అడిదే అంటే నీ పశ్చాత్తతో దుఃఖంతో వేదనతో ప్రార్థన చేస్తున్నావు ఆ ప్రార్థన లేకపోతే మటుకు నిజంగా రక్షణ అనుభవం ఉందాలంటే కొంచెం డౌట్ పడాల్సిందే ఎందుకంటే మనుషులు తిరిగి అటువంటి విశ్వాసం ఉంటుంది భూమి మీద కాబట్టి ఏదో ఆశీర్వదం పొందుకోవాలో ప్రార్థన ద్వారా అద్భుతాలు జరుగుతాయి అన్న ఆసక్తితోనే ప్రభుత్వంతో వస్తున్నారు గాని పశ్చాత్తాపంతో విరిగి నలిగిన హృదయంతో ఆయన సన్నిధికి అంటే కొంచెం అది ఒక ప్రశ్ననే అదొక ప్రశ్నార్థంగానే ఉండిపోతుంది మన లైఫ్ లో కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నాం పెళ్లి విందుకి సిద్ధమైపోయింది ఇంకా ఆ స్త్రీ ఇది లక్షా మందికి సంబంధించిన బోధ పంతొమ్మిదో అధ్యాయం ఇక్కడికి క్లోజ్ అయిపోతుంది అన్నట్టు లక్షా నలభద్నాలు మంది యొక్క పని ఎందుకంటే ఎప్పుడైతే వివాహంలోనూ పెళ్లి కుమార్తె స్థితిలో నిలబడ్డావో నీ రోల్ అక్కడికి నెరవేరుతుందన్నట్టు ముగిస్తుంది అన్నట్టు కానీ గతంలో చూపించిన కూడా మీకు నేను ఏంటంటే లక్షా నలభద్ నుంచి ఒక మరియు చిన్న గుంపుని దేవుడు బయటికి తీసుకుని వెళ్తాడు కాలంలో ఆ యొక్క అంటే పెండ్లి విందులో పాల్పొని వారందరూ ఈ లోకంలో తిరుగుతున్న వారన్నట్టు వీళ్లకి నువ్వు తిరిగి సత్యాన్ని ప్రకటించే గుంపు అన్నట్టు ఇందులో ఎవ్వరు కూడా నేను ఉండాలని ఆశపడరు నేను ఖచ్చితంగా పెళ్లి కుమార్తె స్థితిలోనే ఉండాలా అని ఆశపడతారు గాని నేను మహాశ్రమలలో ఉన్న వారికి సువార్త ప్రకటించాలా అన్న కలిగిన వాడు ఒక్కడు కనిపించడు ఒక్కాడు వాళ్ళు నీకే ప్రశ్న వేస్తే నువ్వు నిజంగా ఉంటావా మనకు తెలుసు ఈ సత్యాలన్నీ మొదటిదిగా ఏందంటే గది తలుపులు వేయబడ్డాయి లోపల పెళ్లి కుమార్తె ఉంది బయట అయ్యా అయ్యాన్ని తలుపులు కొడుతున్నావన్న మీకు చూపిస్తా రోజా వాక్యం మరోసారి బయట తలుపులు కొడుతున్నారు లోపలమో పెళ్లి కుమార్తె వెళ్లిపోయింది తలుపులు వేయబడ్డాయి తలుపులు కొడుతున్నారు వీళ్ళు ఇది నాకు ఏ రీతి కనిపిస్తుందంటే నోవా జలప్రాల కాలంలో జరిగిన విషయం ఎనిమిది మంది లోపల ఉన్నారు బయట అనేక మంది తలుపులు కొడుతా ఉన్నారు దాన్ని వర్షం స్టార్ట్ అయిపోయింది కుంభవర్షం ఆగుతనేలేదు ఇర గంటలు ఆ రోజు ఆకాశపు తలుపులు అన్ని తెరిసిన నుండి అక్కడ నుంచి వాళ్ళ నీళ్ళన్ని వచ్చేసినాయి ఇక్కడికి కాబట్టి తలుపులు మూయబట్టాయి ప్రభు మూస్తే ఎవరు తెరవలేరు ప్రభు తెరిస్తే ఎవరు ముయ్యలేరు ప్రభువే చేయాలి ఏవైనా కాని కాని అక్కడ ఓడలు ఉన్నవారు కాపాడబడ్డవారు బయట ఉన్నవారు నిత్య నరకానికి వెళ్ళి తినవారు అన్న మనం తీసినాం కాబట్టి గొరపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చింది ఎప్పుడు వచ్చింది చెప్పండి వస్తుంది అంటేనేమో భవిష్యత్ అని చెప్పొచ్చు వచ్చింది అంటే ఎప్పుడు వచ్చింది అంటే నిన్నొచ్చింది ఈ రోజు వచ్చింది అంటారు రేపు వచ్చింది అన్నారు కదా నిన్న వచ్చింది అనాలా ఈరోజన్నా వచ్చింది అనాల అంటే గతంలో వచ్చింది అనాలా లేకపోతే ఈ వచ్చింది అని చెప్పాలా కానీ రేపు వస్తుంది అంటారు కదా వాక్యం కాబట్టి ఇది ఆరంభం ఈ వివాహోత్సవ సమయం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇంకా అది పరిపాకం చెందుతుంది అంటే అందరూ రక్షణకి రావాలా ఆ పెళ్లి కుమార్తె గుంపులోకి జాబితా చేయబడల్లా అది సీల్ అంటాం సీలింగ్ అంటాం దాని మనం ప్రటాంగ అది సీలింగ్ ఆ సీలింగ్ కొరకు మనం సిద్ధపడతా నేను నా జ్ఞాపకముల కాడికి రెండు సంవత్సరం నుంచి నేను చెప్తాను ఈ సీలింగ్ త్వరలో ముగిస్తుంది త్వరగా అందరు ఇందులోకి రావాలా ఎవరైతే ఈ సత్యాన్ని స్పందిస్తారో వాళ్ళందరూ ఆ సీలింగ్ లోకి వస్తారు ఈ వాక్యాలని ధృనీకరించే వాడు ఆ సీలింగ్ నుంచి బయటపడతాడు వాడు బయటపడిందంటే బుద్ధిని కన్యకలాగా అయిపోతాడు అన్నట్టు ఎంతో ప్రయాసపడతా ఉంటాం అన్నట్టు ఒక్కసారి ఆ సీలింగ్ లో నుంచి నువ్వు బయటకి వెళ్లిపోయావనుకో అంటే సీలింగ్ లో రాకపోతే నీ పరిస్థితి ఏమవుతుందంటే నేను ఎవడూ మార్చలేరన్నట్టు నీ స్థితి చాలా అయోమయంగా బహు దౌర్భాగ్యమైన జీవితం అటువంటి జీవితం ఎవ్వరికి రావద్దని నేను ప్రార్థిస్తాను ముఖ్యంగా మన గ్రూప్ ఎందుకంటే నువ్వు తలుపులు వేయబడ్డాక బయట వచ్చి తలుపులు కొడతా నీ పరిస్థితి అప్పుడు తెలుస్తుంది అన్నట్టు మనకందరి తెలుసు సంఘం ఎత్తబడుట అనేది లేదన్నాడు ఎందుకంటే ప్రభు దిగి కిందికి నువ్వు ఎక్కడికి ఎత్తబడుతావు ఆయన భూమి అడుగు పెడతాడు అనేసి అపోసల కారే మొదట చూపించిన ఎన్నిసార్లు నేను ఓ గదిలో ఎందుకు మీరు ఆశ్చర్యంగా పైకి తేరుచేస్తున్నారు ఇప్పటికూ ఏ రీతిగా పైకి కొనబోవడనో అదే రీతిగా కిందికి దిగి వచ్చానన్నాడు మధ్య ఆకాశంలో పెళ్లి విందు ఒక్క వాక్యం కూడా కనిపి బైబుల్లో కానీ అవి గుడిగా విన్నవాళ్ళం మనం సరే వాటికి సంబంధించిన బహుదీర్ఘంగా ఎన్నో వాక్యాలు మనం చూసినాం కానీ ఈ రోజు నేను తిరిగి వాటిని చూపించలేను మీకు కావాలంటే ఓల్డ్ రికార్డింగ్స్ ఎక్కడన్నా ఉంటే జాగ్రత్తగా పరిశీలించుకోండి మనలో కొంతమంది బ్రదర్స్ సిస్టర్స్ కి అవి డీటెయిల్ గా తెలుసు ఏ రికార్డింగ్స్ లో ఏ వాక్యాలుంటాయో వాళ్ళతో మీరు సంభాషిస్తే డే టైమ్ లో వాళ్ళు ఎప్పుడైనా మీకు లింక్స్ ఇస్తారో అవి మీరు చూసుకోవచ్చు ఎందుకంటే ఇవి ఆల్రెడీ కొన్ని థౌసండ్స్ ఆఫ్ రికార్డింగ్స్ అయిపోయినాయి వాటి అన్నిటినీ ట్రాక్ చేయడం ఆనెస్ట్లీ నా వల్ల కాలేకపోతుంది కాబట్టి ఎవరన్నా ఎవరన్నా దానికి సపోర్ట్ ఇస్తే వాళ్ళన్ని లిస్టింగ్ చేసుకుని ఎప్పుడైనా ఓపికంటే ఆ లిస్టింగ్ చేసుకుని లింక్స్ అన్ని లిస్ట్అట్ చేసుకుంటే గానీ ఒక రోజు మనం కంప్లీట్ గా ఒక వెబ్సైట్ తయారు చేసి వాటిని అందులో పెట్టగలం అన్నట్టు అవి మీరు బ్రదర్స్ తో కానీ సిస్టర్స్ తో గాని సంభాషించి అలాని వాక్యం ఎక్కడ ఉంది అంటే వాళ్ళు చెప్తారు మీకు అది ఐడెంటిఫై చేసుకుందాక కొంతమంది జాగ్రత్తగా పరిశీలిస్తుంటారు ఈ వాక్యాలు కొంతమంది మర్చిపోతా ఉంటారు బట్ వాటిని మనం పరిశీలించాలా తిరిగి తిరిగి వినాలా మీరు నేను జస్ట్ ఈ రీతి రికార్డు ప్రతి రికార్డింగ్ వింటున్నాను నేను మీరు మీ వాయిసెస్ మీరు మీ వాక్యాలన్నీ నెక్స్ట్ డే మార్నింగ్ నేను విని ఎడిటింగ్ చేసి క్లీన్ చేసి మంచి సౌండ్ వచ్చేటట్లు చేసి వాట్ ఇంటర్నెట్ లో పెడుతున్నాను కాబట్టి ప్రతి ఒక్క రికార్డింగ్ వింటండి నేను చాలా కష్టం అంత టైం పెట్టడం ఎడిటింగ్ చాలా టైం పడుతుంది అయినా గాని పెడతా ఉంటాను పండుకునేది ఎంత నేను మహా అంటే సిక్స్ అవర్స్ ఈ రోజుకి కూడా ఫైవ్ సిక్స్ అవర్స్ కంటే పండుకోలేకపోతున్నా ఎందుకంటే పని ఎక్కువ ఉంది చేసేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు నిజంగా చెప్పాలంటే పని ఎక్కువ ఉంది చేసేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు ఇప్పుడు వాక్యం చెప్పడం సునాయసమే దాన్ని ఎడిట్ రికార్డ్ చేసి ఎడిట్ చేసి నాయిస్ తొలగించి క్లీనింగ్ చేసి సౌండ్స్ అన్ని ఫిల్టర్ చేసి మంచి స్టూడియో క్వాలిటీ తీసుకొచ్చి దాన్ని యూట్యూబ్ లో పెడితే ఆనందిస్తారన్న ఆశ అవన్నీ చేయాలంటే ఒక వ్యక్తిత్వం చాలా కష్టం సరే ప్రభు ఇచ్చిన కృపాన్ని బట్టి మనం అవన్నీ చేయగలుగుతున్నాము నాకు అసలు వీడియో రికార్డింగ్ వీడియో ఎడిటింగ్ రానే రాదు నేను ఒక త్రీ ఫోర్ డేస్ లో నేర్చుకున్న వాటిని ఆ లాక్డౌన్ లో ట్రై చేసా గానీ చాలా కష్టపడేవాడిని కానీ ఇప్పుడు కొంచెం నాలెడ్జ్ వచ్చింది కాబట్టి కొంత వీడియోస్ రికార్డ్ చేయగలుగుతున్నాడు ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయగలుగుతున్నాడు యూట్యూబ్ లో పెట్టడం కూడా అది ఈజీ కాదు ఇవన్నీ కంపెనీస్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు పెడతారు అన్నట్టు ఇప్పుడు చర్చస్ ఉన్నాయి చర్చెస్ వాళ్ళందరూ ఏం చేస్తారంటే రికార్డింగ్ చేసి ఒక కంపెనీకి ఇస్తారు వాళ్ళు వాటి ఎడిట్ చేసి వాళ్ళు అప్లోడ్ చేస్తారు చేసినందుకు డబ్బులు తీసుకుంటారు అన్నట్టు ఇదొక స్కిల్ ఎవరైనా నేర్చుకుంటే మనలో మీకు ఒక ఆల్టర్నేటివ్ డబ్బు సంపాదించుకుండే అవకాశం అన్నట్టు యూట్యూబ్ వీడియోస్ ఒక పది చర్చలు మీకు దొరికినాయి అనుకోండి ఎవరి ఆదివారం వాళ్ళు చేసే వీడియో రికార్డింగ్స్ మీకు ఇస్తే మీరు ఎడిట్ చేసి పెడితే మీకు లాట్ ఆఫ్ మనీ వస్తుంది అడిషనల్ ఇన్కమ్ అనేట్టు ఇంటి దగ్గర కూర్చుండే కాబట్టి సరే కొన్ని ఆల్టర్నేటివ్స్ చెప్తా ఉంటాం మనము ఉద్యోగాలకు సంబంధించిన డబ్బులకు సంబంధించిన డబ్బులు సేవ్ చేసుకోవాలా భవిష్యత్ కొరకు పిల్లల కొరకు వాళ్ళ చదువుల కొరకు మరికొన్ని విషయాలు మనం మాట్లాడుతూ ఉంటాం ఈ రోజు మటుకు ఈ పెళ్లి మీదకు సంబంధించిన విషయాలు మరికొన్ని మీకు చూపించేసి నేను అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్లిపోతాను దాని తర్వాత మన ప్రభుకి సంబంధించిన విషయం ఒకటి వస్తుంది ఆయన పెళ్లి కుమారుడు పు ఏరీతి కనిపిస్తాడు ఆయన ఒక పేరు అనుగ్రహించబడింది అది ఎవరికి తెలియదు అక్కడ అది ఆ పేరు ఏంది అనేది మనం ప్రయత్నిద్దాం నేర్చుకోని సరే ఇప్పుడు చూడండి ప్రటము తొమ్మిదో అధ్యాయము ఎనిమిదవ శాములో మరియు ఆమె ధరించుకున్నట్టుకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడను చూడండి ఇవో ఈ వస్త్రములు ఒకరిస్తే మనం ధరించుకోగలమన్నట్టు మనం మనం పొందుకోలేము కాబట్టి మనం ప్రయత్నం చేస్తాము చేతులు చాపుతున్నాము నాకు అవసరం అవి అని అడగాల అంటే ప్రార్థన రూపకంగా ప్రార్థన పూర్వకంగా వాటిని అడుగుతే గాని మనకి ఇవ్వడన్నట్టు దేవుడు ప్రవ్వ నాలో ఇంకా ఏమైనా అపవిత్రత ఉంటే తొలగించినైనా నేను ఆ వస్త్రం ను ధరించుకోవాలా మనం చూసినాం క్రీస్తుని ధరించుకోమన్నాడు అంటే క్రీస్తు ధరించుకోవడం అంటే పర్షదాత్మ మనకు కావాలా అనుంది దాని తర్వాత ఆ క్రీస్తు కలిగిన మనసుని కూడా మీరు పొంది ఉండడం అని చెప్తున్నాడు కాబట్టి నీ మనసు తొలగించుకోవాలా ఆయన మనసు మనకు కావాలా ఎప్పుడైతే నీ మనసు ఉంటుందో నువ్వు లోపతిందిగా జీవిస్తావు ఆయన మనసుంటే దేవుని ప్రణాళిక ప్రకారంగా జీవిస్తావు కాబట్టి ప్రతిక్షణ ప్రభావ నీ ప్రణాలికలో నేను ఎక్కడన్నా చూపి ప్రభా ఈరోజు ఆ ప్రణాళికలో నేను ఒక పాత్ర వహిస్తున్నా లేదా చూపించి ప్రభు నాకు మటుకు స్పెషల్ పాత్ర పాటించిన ఆశ ఉంది కానీ అది మీ చిత్తం మీరే పాత్ర ఇస్తే అదే నేను సిద్దంగా ఉన్నాను ప్రభా ఆ పాత్ర నిర్వర్తించడానికి అని ప్రార్థన చేస్తాను కానీ ఆశ మట్టుకుంది నాకు ఎవరు ఇంతవరకు నిర్వర్తించని పాత్ర ఒకవేళ ఏదన్నా కొత్తగా ఇంతవరకు ఎవరు చేయలేదనుకో రెండు సంవత్సరాల నుంచి నూతన నిబంధన సంగపు విధానాలను ఆ పాత్ర నాకి ప్రభు నేను ప్రయాసపడతాను నేను నేను చేయని కాశపడుతున్నా దేవుడు చూస్తాడు నీ వల్ల అవుతుందా కాదా నీకు పెద్ద పరిచయం ఇస్తే నీ వల్ల చేతనవుతుందా లేదా చూస్తాడు అటాక్స్ జరుగుతుంటే నువ్వు అటు ఎదుర్కోగలవా లేదా చూస్తాడు ఆయనకు తెలుసు నువ్వు పిరికివానివా ఊరికేనే పరిగెత్తిపోతావా నీకు పాత్రలు పోలీసులను ఎదుర్కోవాలా పొలిటీషియన్స్ ఎదుర్కోవాలా గుండాలను ఎదుర్కోవాలా ఇంకా ఎవరెవరిని ఎదుర్కోనా మనకి ఇవి కాంగా ఆత్మీయ ప్రపంచంలో దుష్ట శక్తులను ఎదుర్కోవాలి అవి బహు కఠినమైన ఆత్మలుంటాయి ప్రధాని వాటిని చూస్తేనే గజగజ వణుకుతారు కొంతమంది అందుకు దేవుడు నీకు ఆ కండ్లు ఇవ్వలేదు వాటి జోలికి పోనీయలేదు కానీ వాటితో నిర్దారం చేయాలంటే నీ ఆత్మీయ స్థితి ఎక్కడుందో నువ్వు పరిశీలించుకోవాలా ఇర గంటలలో ఎన్ని గంటలు ప్రభు సన్నిధిలో సమయం గడిపి సంభాషిస్తున్నావు ఇవన్నీ తెలుసుకోగలుగుతున్నావు అప్పుడే వాటిని ఎదుర్కోగలం కాబట్టి గొర్రెపిల్ల ఆయన పక్కన నిలబె గొర్రెపిల్ల పక్కన పెళ్లి కుమార్తె లాగా నువ్వు నిలబడాలంటే నువ్వు నీ యొక్క అర్హత ఏందో పరిశీలించుకో ఆయన అందుకే మతేశ్వార్త పదవంలో ఒక విషయాన్ని జ్ఞాపకం మీరు నాకంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించినను నాకు పాత్రలు ఆ వాక్యం అంటే ఆయన పక్కన నిలబడాలంటే నువ్వు ఆ వాక్యాన్ని నిర్వర్తించాలంటే ఏ సుప్రభు కంటే ఎక్కువ నువ్వు ఏ దాన్ని ప్రేమించినా ఏ విషయాన్ని ప్రేమించినా ఏ వస్తువుని ప్రేమించినా ఏ మనిషిని ప్రేమించినా కచ్చితంగా నీకు ఆ పొజిషన్ లేదన్నట్టు అంటే అర్హత లేదన్నట్టు అంటే ఆత్మీయస్థితులు నువ్వు ఎదగలేదన్నట్టు గతంలో కూడా చూపించిన పాస్టర్స్ కార్పెస్ లో కూడా అదే మాట్లాడుతున్నాయి ఆయన ఎందుకు అదృష్ట దేవుడు అంటే ఆయనలో ఉన్నాయని ఇచ్చేసిండు కాబట్టి అంటే ఆత్మగా మారిపోయింది ఆత్మీయంగా నువ్వు సంపూర్ణంగా తయారు కావాలంటే నీ శారీరకమైన విషయాల పట్ల నీకు ఆసక్తి ఉండద్దు వాటిని విడిచిపెట్టేయాల ముఖ్యంగా వ్యామోహంలు శరీర వ్యామోహంలు ఎన్నో అవి లస్ట్ ఆఫ్ ద ఫ్లేషన్ అంటారు ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ లో చాలా పవర్ఫుల్ గా ఉంది ఆ పదం తెలుగులో వ్యామోహం అంటే మీకు తెలియదు అని పవర్ గానీ ఇంగ్లీష్ లో మటుకు ద లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్ అంటే ఎంత భయమేస్తుంది పదం వినగానే నాకు ఎప్పుడు చూపించేంజరస్ అనేది సేవకులకి వాళ్ళకి అది బలహీనత అన్నట్టు ఈ లస్ట్ ద్వారానే అన్ని రోగాలు వస్తాయని కూడా నేను చూపించిన సరే ఇది అంత గా నేను వెళ్ళాను మీకు ఎప్పుడైతే ఈ శరీర వ్యామోహాలని నువ్వు ప్రేమిస్తావో అవి డోర్స్ ఓపెన్ చేసినట్లు దుష్ట శక్తులకి ముఖ్యంగా డీమన్స్ కంటం చీకటి శక్తులు అన్నట్టు అవి ఆ చీకటి శక్తులన్నీ రోగాలన్నీ ప్రపంచంలో విస్తరించే ప్రక్రియలు ఉన్నాయి వాటి పనే అది అన్నట్టు కాబట్టి ఎవరు డోర్స్ ఓపెన్ చేస్తే వారి శరీరంలోకి దూరిపోతాయి అన్నట్టు ఆ డోర్స్ ద్వారా దూరిపోయి లోపల అవయవాలపై కూర్చుని వాటిని డామేజ్ చేస్తాయి అవి అవి నమ్మండి చెప్పినా గాని నమ్మే వాళ్ళైతే నమ్ముతారు అవి ఫ్లెష్ కి సంబంధించినవి కాబట్టి అవి ఫ్లెష్ లో దూరిపోతాయి అన్నట్టు డీమన్స్ ఎఫ్ రాష్ట్ర పత్రిక ఆడవద్యం కాలం కింద చూపించిన వాటి ఆ డీమన్స్ ని ఎదుర్కోవాలంటే నీ శరీర వ్యామోహం లా ధృవీకరించుకోవాలి అందుకే ఈ లోకంలో దేని ప్రేమించద్దని యోహాన్ పత్రికలలో చూస్తాం ఈ లోకంతో స్నేహము దేవు దేవురం అంటే సైతాన్ తో స్నేహం అన్నట్టు సైతాంతో స్నేహం చేస్తే లోకాన్ని సాధించుకోవడం లోకాన్ని ప్రేమించుకోవడం లోకాన్ని పొందుకోవడం లోకంలో ఉన్నాయి అన్ని పొందుకుంటావు కాబట్టి లోకంలో ఉన్నాయి అన్ని దేవుని వల్ల కలిగిన కావని కూడా తెలుసు మీకు ఆ పత్రిక లో యోహాన్ పత్రికలు లోకంలో ఏమున్నాయి అన్ని రోగాలున్నాయి లోకాన్ని సంపాదించుకుని రోగాలు సంపాదించుకుంటాం దాని నుంచి బయటికి రాలేము అన్నట్టు కాబట్టి నువ్వు సమస్తాన్ని పెంటకు శరీర వ్యామోహం నుంచి బయటకు వస్తే నీకు నీకు స్వస్థతలు రావన్నట్టు మొన్న పాస్టర్స్ కాన్ఫరెన్స్ లో అదే విషయం చెప్తా ఏ రోజన్నా మీరు అన్నం తింటున్నప్పుడు మీ మెడ కత్తి పెట్టుకున్నారా అంటే అందరు నవ్వుతున్నారు వాళ్ళకి తెలుసు వాళ్ళ మరి వాక్యం ఉంది కదా లేదన్న అంటే ఆహారం చూస్తే నీ శరీర వ్యామోహము ఉప్పొంగుతుంది అన్నట్టు అప్పుడు చెప్పిన వాళ్ళకంద ఫస్ట్ రౌండ్ తిన్నాక సెకండ్ రౌండ్ పోకండి ఎంత రుచిగా ఉన్నా గాని ఎంత బాగున్న ఆహారం చూడడానికి గాని నోటికి రుచికరమైనా గాని ఫస్ట్ రౌండ్తోనే క్లోజ్ చేయండి ఏ వస్తువు తీసినా గాని ఈ వస్తువు సేవ పనికొస్తా లేదా అట్లా ఆలోచించాను గానీ నాకు పనికొస్తా అని ఆలోచించద్దు నుంచి బడిగి రావడం మ్యూజిక్ సిస్టమ్స్ ఇవి సేవకి ఎట్లా పనికొస్తాయి ఎవరైనా ల్యాప్టాప్ ఇచ్చిన కొన్ని గిఫ్ట్ ఇది సేవకి ఎట్లా పనికొస్తా అట్లా ఆలోచించాలన్నట్టు ఎప్పుడైనా కానీ ఇది దేవుడి సేవకి ఎట్లా నేను వాడగలను స్వార్థం కొరకు వాడుకుంటే వ్యామోహాలు పడిపోతాం చిక్కబడతాం అన్నట్టు అందులో కాబట్టి గొర్రె జీవన విధానం సారీ పెళ్లి కుమార్తె జీవన విధానం ఎటునల్లా అనేటిది మనం ఇక్కడ ధ్యానిస్తాం అయితే ఇక్కడ ఒక ఆశ్చర్యం ఏంటంటే తొమ్మిదో వర్షం వచ్చే మరియు అతడు నాతో ఇలాగో చెప్పాను గొరపిల్ల పెళ్లి విందుకు పిలబడిన వారు ధన్యులనే వ్రాయము అయితే ఆధిక్యతకి ధన్యతకి తేడా ఉంటది బైబిల్లో ఆయన పక్కన పెళ్లి కుమార్తెలాగా ఉండేదైతే అది ఆధిక్యత నీకు కాని విందుకి పిలబడ్డవారు ధనియులు అంటే పెళ్లి కుమార్తె స్థితిలో లేవు నువ్వు అక్కడ అని చెప్తున్నాడు కింద లేక కుర్చీల కూర్చొని పెళ్లిని చూసేవాడివి అంతే చూసి అన్నం తిని వెళ్లిపోయే వాళ్ళు వీళ్ళు ఇది బహు కష్టం కదా చెప్పడం అనేక పర్యాలు నేను పెళ్లి విందులకు సంబంధించిన విషయాలు మాట్లాడటప్పుడు చిహ్నాలని గమనించండి బహు జాగ్రత్తగా చకచకతో చదివేసి ప్రకటించేది కాదు ప్రతి చిహ్నాన్ని గమనించాల తర్వాత వనగలో ఉన్న పాత్రలు అన్నిటినీ ఉదాహరణకి యోహన్ శువత్ర చూస్తాము మరియు తన శిష్యులు తన తల్లి ఆహ్వానిపబడ్డ ఆ పెళ్లి విందు కానా అనే గ్రామంలో అక్కడ ప్రతి చిహ్నని నేను గమనించగలిగిన రాతి బాణలు అందులో నీళ్లు రాక్షరసము రాతి బాణల్ని ఎవరిని సూచిస్తుంది నీళ్లు దేనికి సూచన ద్రాక్షరసం దేనికి సూచన దాని తోడి పోసే దాసులు ఎవరు పనివారు ఎవరు ఆ ఇంటి యజమాని ఎవరు ఏస్ప్రో ఎవరు మనం కొంతకాలం కిందట చూసినాం దీర్ఘంగా ప్రతి చిహ్నాన్ని కాబట్టి పెండ్లీ విందు అనగానే నేను బహు జాగ్రత్తగా చూస్తా ఉంటాను ప్రతి చిహ్నాన్ని ఉదాహరణకి మనం వాటిని చూసాం పొలం కొనేవాడేవాడు ఎద్దులు కొన్నవాడేవాడు పెళ్లి చేసుకున్నవాడేవాడు ఆ దాసులు ఎవరు కాబట్టి ప్రతి చిహ్నాన్ని మనము బహు జాగ్రత్తగా పరిశీలించకపోతే ఏం చేరుతుంది తెలుసా కుత వినేసి అవతలకు పోయే వాళ్ళం అన్నట్టు యాకవ్ రాష్ట్రపతిగా చెప్పబడినట్టు ఏ వాక్యమైనా గాని నువ్వు నేను ఎక్కడ నన్ను ఈ గుంపులలో అని అనుగ్రహించకపోతే మటుకు ఫినిష్ అన్నట్టు అక్కడ సీల్ చేయబడుతుంది నీ లైఫ్ బయట ఏదో ఒక ఏ గుంపులకు ఉన్నావో గుర్తి తెలుసుకోకపోతే ఏదో ఒక అన్నట్టు తెలవకనే కానీ మనము తెలిసి ఒక గుంపులో ఉంటున్నాం అదే లక్షా నలభై నాలుగు వేల మంది వీరి ఏ అబద్దం లేదు వీరు అనిందులు ఏ నిందలేదు వీరి మీద వీరి మీద ఏ నిందలేదు వీరు నోట్లో ఏ అబద్దం లేదు వీరు చెప్పే వాక్యాలు బహు తాజా మన్నా అని సూచిస్తా ఉంటాయి వీరు చెప్పే ప్రతి వాక్యంలో జీవముంటది ఎందుకంటే ఆ వాక్యమే యేసు ప్రభు కాబట్టి కాబట్టి ఆయనతో పాటు పక్కన నిలబడే యోగ్యత ఆధిక్యతని పొందుకోవాలంటే అంత అంత సునీసంగా త్యాగం చేసుకోవాలా నేను హెచ్చరిస్తా ఉంటాను మన బ్రదర్ సిస్టర్స్ ఇటువంటి పరిచర్యలో నువ్వు ఒంటరి వాడు ఒంటరి దానం నిన్ను ఎవ్వడు మెచ్చుకోడు ఎవ్వడి దగ్గర తీయడు ఎవ్వడు ఒప్పుకోడు ప్రతి దశ నుంచి నీకు శ్రమలు ప్రతి దశ నుంచి నేను కొట్టనికే ప్రయత్నిస్తున్నాడు దుష్టుడు ప్రతి కోణం నుంచి నువ్వు దొరకవు వాడికి నువ్వు రెక్కలు కలిగిన వాడు కలిగిన దానం నువ్వు ఎగిరిపోతా ఉంటావు శ్రమలను తప్పించుకుంటా ఉంటావు ఆయన పోషించేవాడు కానీ నువ్వు మటుకు నోరు మూసుకొని మౌనంగా ఉండవు పెంలి కుమారుడు గు ప్రకటించాల్సిందే ఆ పెండ్లి కుమారుడు తిరిగి వస్తున్నాడు అని ప్రకటించాల్సిందే కాబట్టి ఇవి యథార్థమైన మాటలు అన్ని అక్కడ మనకు మాట్లాడుతున్న తను కాబట్టి ఈ విందుకు పిలబడ్డ వారు గెస్ట్ వెడ్డింగ్ గెస్ట్ అని మనం వారం రికార్డింగ్స్ లో చూసినాం కదా అంత డీటెయిల్ గా నేను పోలేకపోయినాను కాబట్టి ఈరోజు కొన్ని విషయాలు వాటికి సంబంధించిన చూపించి నష్టపడుతున్నా ఒకసారి చూడండి ప్రకటన గ్రంథము సారీ మత్త వార్త ఇరవై ఐదవ అధ్యాయం మత్త ఇరవై ఐదవ అధ్యాయం కొంచెం డీటెయిల్ గా వెళ్తాను లాంగ్ టైమ్ రికార్డింగ్ మత్స వార్త మీకు వరకు అనంటే కూడా చూసుకో మీ వాక్యాన్ని మత్స వార్త ఇరవై ఐదవ అధ్యాయంలో మొదటి వర్షం నుంచి కొన్ని జాగ్రత్త ఉంటాను మీరు జాగ్రత్తగా అధ్యాయం అంతా పెళ్లి కుమార్తె అదే పది మంది కన్యాకరకు సంబంధించింది కదా అయితే మన ఓల్డ్ రికార్డింగ్స్ లో పర్లోక రాజ్యానికి సంబంధించిన వాక్యాలు మీరు చూస్తే విశేషంగా డీటెయిల్డ్ గా ఆ రికార్డింగ్స్ లో ఉంటాయి అన్నట్టు ఈ మధ్యశ వార్త ఈ రోజు మరొక నేను క్లుప్తంగా చూపిస్తాను మీకు మీకు ఇంకా డీటెయిల్డ్ కావాలంటే ఆ రికార్డింగ్ ఇక్కడ అది విని నోట్స్ తయారు చేసుకోండి చేసుకుంటే మీరు నెక్స్ట్ టైం స్టేజ్ మీద ఈ వాక్యం చెప్పినప్పుడు మంచి డీటెయిల్డ్ గా చెప్పగలరు మనుషులు ఆ వాక్యంతో ఆకర్షింబడి మన ప్రభుత్వ ఎంత గొప్పవాడనేసి ప్రభుల గురించి సాక్షిస్తా ఉంటారు ఇప్పుడు రెండు మొదటి వచ్చిన మత్యసార్త సువార్త ఐదవ అధ్యాయమే మొదటి వచనం పర్లోక రాజ్యం అంటే పర్లోక రాజ్యాన్ని దేనితో పోల్చాలా అని చెప్తున్నాడు పర్లోక రాజ్యం ఎక్కడ ఉంది మీ మధ్యలో ఉంది అంటాడు అది అక్కడ ఇక్కడ ఉందని చెప్ప వీలు పడదంటాడు రాజ్యం ఎక్కడ ఉంది మీ హృదయంలో ఉంది అంటాడు కాబట్టి మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పర్లో రాజ్యం ఎక్కడ గాలిలో లేదు మీ మధ్యలోనే ఉంది మీలోనే ఉంది కాబట్టి మతపరమైన జీవితాన్ని పలు రాజ్యంతో పోలుస్తున్నాడు అది ఎట్లా తగ్గిపోయిందని కూడా పోలుస్తున్నాడు ప్రతి ఉపమానం మనం చేసినప్పుడు పలవరాజ సంబంధించిన ఉపమానం ఏదో తప్పిపోయినట్లే చూపిస్తాడు ఉదాహరణకి పలవరాజ్ ఎంత పోల్చాలా తప్పిపోయిన కుమారుస్తున్నాడు ఒక్కడుగా అది ఇద్దరని చూపిస్తున్నాడు ఒకడు బయటికి బై తప్పిపోయిండు మరి ఒక్కడు లోపల ఉండి తప్పిపోయిండు అన్న విషయాన్ని కాబట్టి ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ ఉపమానంలో ఇరవై ఐదవ అధ్యాయంలో పల్లవరాజను ఎట్లుంది తమ దివిటీలు పట్టుకుని పెళ్లి కుమారుని ఎదుర్కొన్నటకు బయలుదేరిన పది మంది కన్యాకలను పోలి కాబట్టి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎక్కడుంది పరోరాజం మీ మధ్యలో ఉంది ఎట్లుంది సంఘం రూపకంగా ఉంది తర్వాత ఎట్లుంది పది మంది కన్యాకలను పోలింది కన్యకలు అంటే ఆయన కొరకు ప్రధానం చేయబడ్డ వారు వాళ్ళెంతమంది పది మంది వాళ్ళ దగ్గర ఏమున్నాయి దివిట్లున్నాయి వాటిని పట్టుకుని పెళ్లి కుమారుని ఎదుర్కొంట బయలుదేరిండ్రు ఈ లోకం నుంచి ఇప్పుడు రెండవ వచ్చిన వీరిలో ఐదుగురు బుద్ధి ఐదుగురు బుద్ధి గల వారు మనకు తెలుసు బుద్ధి అంటే ఏంది తెలివికి బుద్ధికి తేడా ఉండాలి కదా తెలివి అంటే ఈ లోకానికి సంబంధించింది బుద్ధి అంటే పర్లోకానికి సంబంధించింది ఇంకటి నువ్వు పర్లోకవాసి కదా బుద్ది అని మనం చూస్తాం కదా ఎక్కడ చూస్తాము యోగేలు గ్రంథాలు చూస్తున్నారు కదా బుద్ధి మంతలు అయితే ఎట్లుంటారు అనేక మందిని ప్రభుత్వంగా నడిపిస్తారని కాబట్టి దివిటిలు ఎందుకు పట్టుకుంటారు దివిటి అంటే వెలుగు కదా అంటే ఒక రకంగా అగ్ని కదా ఈ చేతిలో అగ్ని ఉంది ఆ చేతిలో వెలుగు ఉంది మార్గం చూపించడానికి వెలుగు నీకే కాదు ఇతరులకు కూడా కాబట్టి బుద్ధి లేనివారు అంటే ఏంటంటే వీళ్ళు మార్గం చూపించలేనివారు వారికి మార్గం తెలియదు వేరే వాళ్ళకి చూపించారు తెలుసు అనుకుంటారు అన్నట్టు వీళ్ళు పైగా బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు మన ప్రభునందే గుప్తములైనవి కాబట్టి బుద్ధి లేనివారంటే వీళ్ళు ప్రభుని ఏం చేసిందో ఊహించుకోండి ధృవీకరించారు అన్నట్టు ఆచారబద్దమైన జీవితం అన్నట్టు కాబట్టి ఇక మనం చూసిన ఒక డీటెయిల్ రికార్డింగ్స్ లో బుద్ధి లేనివారు ఎందుకంటే వీళ్ళు జస్ట్ ఒక వన్ అవర్ టూ అవర్స్ దేవుని స్థుతిస్తారు వారానికి అది సండే చర్చికి పోయినప్పుడే గుర్తుకొస్తారు యేసు ప్రభు రెస్ట్ ఆఫ్ ద డే అంతా మెకానికల్ లైఫ్ అన్నట్టు ఏదో ఆచారబద్ధమైన జీవితం ఏదో బెంబర్ చదవాలి ఏదో ప్రార్థన చేయాలి ఏదో పాట పాడాలంతేగాని దీర్ఘంగా ఓర్పుతో ఆయన సన్నిధిలో కనిపెట్టే వాళ్ళు కాదన్నట్టు కనీసం ఒక రెండున్నర గంటలు ప్రార్థన చేయలేని వారు హాఫ్ అవర్ కూడా చేస్తారంటే అనుమానమేనా ఐదు నిమిషాలు పది నిమిషాలు చేస్తారేమో అనిపిస్తుంది ఉదయం కానీ దక్కిన ఐదుగురు బుద్ధి అంటే వాళ్ళకి పళ్ళకప్పు విషయాలు తెలుసు ఆయన టైమింగ్ కూడా తెలుసు అన్నట్టు ఆయన సూచనలు తెలుసు అన్నట్టు ఆయన వచ్చే టైం ఏంది అవన్నీ గ్రహించగలం అన్నట్టు ఈ లోకస్తులకు తెలివి ఎక్కువలు చెప్పిండు చివరి దినాలలో తెలివి అధికమవునంటే అర్థమైంది ఈ రోజు మనం చూస్తున్నాం ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కదా నేచురల్ ఇంటెలిజెన్స్ కి ఒరిజినల్ ఇంటెలిజెన్స్ కి అవకాశం పోగొట్టుకు పోతుంది అంటే ఈ లోకం అంతా ఒరిజినాలిటీని వదిలేసి ఆర్టిఫిషియాలిటీని పట్టుకుంది ఏంటే అంతా రెడీమేడ్ అంతా సున్యాసం మా దగ్గరైతే నేను చూస్తున్న పిల్లలు మొత్తం అందులోంచే కాపీ కొట్టి అసైన్మెంట్ సబ్మిట్ చేస్తున్నారు ఏదన్న ఇవ్వాలి పరీక్ష అందులోంచి కాపీ కొట్టిస్తున్నారు ఇక నేను చదివేమి లేవామవి వేస్ట్ కదా అందుకే నేను ఏం చేస్తున్నాను వాడు సరే కాపీ చేయను ఎందుకంటే అదొక అదొక టెక్నాలజీ అవైలబుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ జీపీ అంటారు కదా అని జనరేటివ్ వాటిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు వాటిని జనరేటివ్ ఏఐ అంటారు ఆ టెక్నాలజీ ఇప్పుడు నడుస్తుంది ప్రపంచం అంతా జర్మనీలో చర్చి పాస్టర్స్ ఉంటారు ఇప్పుడు ఒక చర్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోనే చర్చ్ మొత్తం ఆరాధన నడిపిస్తున్నారు అది పాస్టర్ కంటే మరి గంభీరంగా వాఖ్యం చెప్తుంది ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బొమ్మలు మళ్ళీ అధికంగా అయిపోయిందా లేదా తెలివి కాబట్టి అది ఒక సూచన మన ప్రభుత్వం అక్కడకు ముందు తెలివి అధికమవుతా ఉంటది కానీ బుద్ధి మన దగ్గరి వెళ్తా ఉంటుంది అంతే అది ఆల్టర్నేటివ్ అన్నట్టు తెలివి ఎక్కువ అవుతుంది అంటే తెలివి అంటే కుయుక్తి ఈ లోకంలో బ్రతకడం అన్నట్టు తెలివి అంటే కానీ బుద్ధి నిత్య జీవించడం తెలివి ఎట్లుంటది అంటే ఎదుటి మనిషిలో తప్పులు లెక్కబెట్టేది తెలివి అన్నట్టు బుద్ధి అంటే ఏం తెలుసా ఎదుటి మనిషిలో తప్పు ఉంటే వాడిని ప్రేమతో హెచ్చరించడం తర్వాత నీకు ఆ అధికారం ఇచ్చిండా దేవుడు ఫస్ట్ పాయింట్ ఒక వెదటి మనిషి మీద నీకు అధికారం ఇచ్చిండా తీర్పరివిగా నువ్వు తీర్పరివి కానప్పుడు నువ్వు తీర్పు తీర్చబడతావు అని తెలవాలి కాబట్టి నీకు బుద్ధి లేదన్నట్టు బుద్ధి గలవారైతే చాలా నెమ్మదిగా చాలా సైలెంట్ గా ఉంటారు వాళ్ళు ఎప్పుడు తెలిసినా గాని వివేచించిన ఫలాని వ్యక్తి ఆత్మ ఇటువంటిదని దేవుడు బయలుపరిచినా నువ్వు దాన్ని వెర్రవీగవు దాన్ని బయట చూపించవు దేవుడు నాకు ఇది చూపించి నీ గురించి ఆయన చెప్పవు నువ్వు ఇటువంటి వాడివి అటువంటి వాడిని చెప్పడు దేవుడు అటువంటి అల్లరికి కర్త అల్లరికి కర్త కాదంటే అర్థమే తెలియదు వాక్యం ఎందుకంటే అల్లరి అంటే బాబేలు గలిబిలి నేను విన్నా కొంతమంది వాక్యాలు చెప్తుంటే అల్లరి మనకు తెలిసిన ఒక పాస్టర్ ఉన్నాడు దమ్మ గుళ్ళలో ఆ పాస్టర్ వాక్యం చెప్తుంటే నేను ఆడియన్స్ లో చాలా మంది ఉన్నారు మన జీవోఎం బ్రదర్స్ ఉంటారు ఏవిపిఎం బ్రదర్స్ లేరాడ ఆయన చెప్తాడు ఆయన అల్లరికి కర్త కాదు అంటే ఏంటంటే ఆ చర్చిలో భాషలు మాట్లాడద్దు ఒకరు భాషలలో మాట్లాడితే భాషలో దేవుడిని స్థితిస్తుంటే అది అల్లరి అంటున్నాడు ఏమన్నా అక్కడ అర్థం అల్లరి అంటే పోట్లాటలు పోట్లాటలు పోకి చేష్టలు గలిబిలి కన్ఫ్యూజన్ ఇంగ్లీష్ లో చూస్తే అప్పుడు అర్థమైతుంది నీకు తెలుగు చదువుతాం కానీ మనం ఇంగ్లీష్ లో కదా ఆయన అల్లరికి కర్త కాదు అంటాడు ఇంగ్లీష్ లో ఏముంది తెలుసా ఈజ్ నాట్ ది ఆథర్ ఆఫ్ ద ఆథర్ ఆఫ్ కన్ఫ్యూజన్ అనేది అంటే అల్లరి అంటే కన్ఫ్యూజన్ అనేది ఇంగ్లీష్ బైబిల్లో అందుకే ఇంగ్లీష్ బిబిల్ చదవాలా తెలుగు బైబిల్ చదవటానికి ఎంత నష్టమే ఎందుకంటే తర్జుమాలో అసలైన పదాలన్నీ పోయినాయి అందుకు నువ్వు నష్టపోయినావు డెబ్బై సంవత్సరాలు కానీ నేను నష్టపోవడానికి ఎందుకంటే నాకు దేవుడు చదివించండు ఇంగ్లీష్ నేను చదువుకోలేదు ఇంగ్లీష్ లో అంటే హీఈ్ నాట్ ది ఆథర్ ఆఫ్ కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ అంటే తారుమారు బాబెలు దగ్గర ఎట్లయితే భాషలు తారుమారు దాన్ని కన్ఫ్యూజన్ అంటున్నాడు ఈ కన్ఫ్యూజ్ దేర్ వర్డ్ లాంగ్వేజ్ అని ఉంది గోపురం దగ్గర వాళ్ళ లాంగ్వేజెస్ ని కన్ఫ్యూజ్ చేసిన దేవుడు అనేది కాబట్టి గాడ్ ఈజ్ నాట్ ఆథర్ ఆఫ్ కన్ఫ్యూషన్ ఆయన అల్లరికి కర్త కాదు అంటే అర్థం అది ఆ వాక్యం తెలియక తప్పుగా మనం అర్థం చేసుకున్నాము తప్పుగా తీర్పు తీర్పు మరి దానికి తగిన ప్రతిఫలం మనకు కూడా కదా కొన్నిసార్లు గమనిస్తా ఉంటే ఈరోజు అదే చూస్తున్నాను దావీద్ బత్సబాతో ఆ పాపం చేసినాక వాళ్ళకు బాబు పుడతాడు అయితే నేను సాయంత్రం ప్రార్థన గురించిన ఛాన్సే ప్రవ్వా ఆ చిన్నవాడు ఏం చేసిండే ప్రవ్వా అని నేను దేవునితో అడుతున్నాను మా సంభాషిస్తున్నా అక్కడ ఏముందంటే దేవుడే వాడిని ఆ రోగ్రస్తునిగా చేశాననుంది దేవుడే ఆ చిన్నబాబుని మొత్తను అనుంది అంటే ఆయన రోగాలు పెట్టడం తెలుసు మనకి కాని ఆయన చెయ్యి విడిచిపెట్టేస్తే ఏం జరుగుతుంది అని అక్కడ ఇప్పుడు దేవుడు స్వరము మీరు చూడండి ఆయన మాట్లాడే దేవుడు కదా ఎట్లా మాట్లాడతాడు ప్రతిసారి స్వరం రూపకంగా మాట్లాడన అవసరం లేదు నీకు ఆల్రెడీ అనుభవం ఉంది కాబట్టి ప్రతిసారి మాట్లాడుకుని తగలి కళల రూపంగా మాట్లాడతాడు ఎందుకంటే అది దేవుని యొక్క భాష ఎన్నిసార్లు నేను చూపించాను మీకు దర్శరీతిగా రూపకంగా మాట్లాడటము ఆయన ఆయన ఆయన లాంగ్వేజ్ అది సింబల్స్ తన మాట్లాడడం చిహ్నాలతో మాట్లాడడం ఆయన లాంగ్వేజ్ అది అందుకు సింబాలిక్ లాంగ్వేజ్ చిహ్నపరమైన భాషలు అవసరం అని మనం వాటిని నేర్చుకుంటున్నాం కదా ఎన్నో సంవత్సరాల నుంచి చిగ్నల్ అర్థం కాకపోతే నువ్వు తెలివి అంతే తేడా నేపు ఇంటర్నెట్ కి ప్రతిసారి గూగుల్ ఈజ్ యువర్ గాడ్ అంటాం వేసు కాదు గూగుల్ మీద ఆరపడితే గూగుల్ ని దేవుడు అన్నట్టు కాబట్టి మా దగ్గర పిల్లలు అంటారు గూగుల్ మాత అంటారు అంటే గూగుల్ ని దేవతలాగా పూజిస్తున్నట్టు అందులో కాబట్టి నీకు నిజంగా ఏ గుంపులున్నామో తెలుసుకోవాలంటే ఇదే అర్థం చేసుకోవాలి ప్రతిసారి మూడో వర్షం గొచ్చినప్పటికీ చూడండి బుద్ధి లేని వారి జీవితం ఏమైంది ప్రతిసారి అది బుద్ధి లేని వారు తమ దివిటిని పట్టుకుని తమతో కూడా నూనె పోలేదు ఇప్పుడు చెప్పండి దేనికి సంబంధించింది దివిటి అంటే వెలుగు దావేది రాదు నీ వాక్యము నా పాదంలకు దీపము దివిటి వెలుగుని ఇచ్చేది అంటే ఇది వాక్యం దివిటి అనేది వాక్యానికి సంబంధించింది మరి నీ వాక్యము వెలగాలంటే నీకు అవసరం నువ్వు చదివిన వాక్యాలు ఇతరులకు చెప్పాలంటే అందులో ఏముందో బయటకు రావాలంటే నీకు నువ్వు అవసరం ఆ వాక్యం వెలగదు లేకపోతే ఒకసారి ఎప్పుడో నేను రికార్డింగ్స్ లో మీకు చూపించిన ఓల్డ్ రికార్డింగ్స్ లో మీరు ఏమన్నా పోగొట్టుకోండి మీ లైఫ్ లో కానీ అగ్నిని పోగొట్టుకోకండి దేవుని అగ్నిని తలుపులు వేయబడ్డాక నువ్వు నీలో అగ్ని మండుతినల పాటవాడేం లాభం అగ్ని మండించు నాలో అగ్ని మండించు అగ్ని మండించు నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు నాలో అగ్ని మండించు అని పాట పాడుతున్నా నిజంగా అది హృదయానుసారంగా పాడుతున్న పాటన ఎందుకంటే బుద్ధునిని వారు తమ దివిటీ అంటే తమ వాక్యం ఉంది కాని మెకానికల్ వాక్యం మొబైల్ యాప్ వాక్యం అంటుంది దాన్ని లేకుంటే నేను చెప్పినా మీ కట్ పేస్ట్ థియాలజీ లేక కాపీ పేస్ట్ థియాలజీ అంటే మనం ఇంగ్లీష్ లో కాపీ పేస్ట్ కాపీ పేస్ట్ కట్ పేస్ట్ కట్ పేస్ట్ ఫటాఫట్ ఫటాఫట్ సిక్స్ మంత్స్ సిక్స్ అవర్స్ ఎవరన్నా వాక్యం సిద్ధపడతాడా సిక్స్ మినిట్స్ సిక్స్ సెకండ్స్ యాప్ కొట్టాలా టాగ్ ఐడెంటిఫై చేసుకోవాలా పోయి ఎక్కాల అది కానీ యాప్ లీడింగ్ ప్రవచ ఆత్మ లీడింగ్ ప్రకటనలు కావు అవి పరిశుద్ధాత్మ చేత అవి చూడొద్దని నేను ఎప్పుడు చెప్పలే అవి మంచి టూల్స్ దేవుడు మనకి ఇచ్చాడు మొబైల్ ఫోన్స్ ల్యాప్టాప్స్ టాబ్లెట్ పీసీస్ సాఫ్ట్వేర్స్ ఇవన్నీ మన ప్రభు మనకు అనుగ్రహించండి అవన్నీ మంచి ప్రిపేర్ కాడానికి కానీ ప్రభు ఈ సంఘంతో నేను ఈరోజు ఏం మాట్లాడదా ఈ బ్రదర్స్ తోని సిస్టర్స్ ఈ సంఘానికి ఉన్న ఆత్మీయన వసతు మీరు పరిస్థితి ఏంది ప్రభా ఫస్ట్ నాకు చెప్పునైనా నేను ఏం వాక్యం గెప్పాలని ఏ రోజైనా ప్రేయర్ చేసినావా నువ్వు చర్చికి పోకముందు నేను వాక్యం పిలిచాను కాబట్టి ఇంట్లో వచ్చని నీ మనసుతోంది ఏదో ప్రిపేర్ అవుతున్నావా ఆర్ధన్లో కూర్చొని వన్ అవర్ మినిమం కూర్చొని ప్రభా ఈ సంఘానికి నేను వెళ్తున్నాను ఏం చెప్పాల వాక్యం మినిమం త్రీ అవర్స్ మాక్సిమం సిక్స్ అవర్స్ నువ్వు స్పెండ్ చేయకపోతే తర్వాత ఆదివారం రేపు వెళ్తున్నావంటే ఈ సాయంత్రం ఎక్కువసేపు ప్రార్థనలు కూర్చకపోతే దుష్టుడు ఖచ్చితంగా నేను మోసగిస్తాడు వాళ్ళకి ఏ వాక్యం పోవాలనో కరెక్ట్ గా పోదు ప్రతి చిన్నది నువ్వు అడగాల ప్రభు కాబట్టి నీ దేవిటిళ్లతో పాటు నీకు నూనె అవసరం అంటే నీ వాక్యంతో పాటు నీకు పరిశుద్ధాత్మ అవసరం ప్రతిరోజు నూతనంగా నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోకపోతే నీ దివిటెలు వెలగవు అందుకే నేను ఎన్నిసార్లు ఇప్పించిన నీ నూనె ఎట్లా ఆరిపోతుంది ఒక ప్లాస్టిక్ ప్లాస్టిక్ ప్యాకెట్ల నూనె ప్యాకెట్లుంటాయి నూనె ప్యాకెట్లు ప్లాస్టిక్ ప్యాకెట్ పెడతారు కదా నూనె అయితే కొన్నిసార్లు జీల పురుగులు కాటకరుస్తే వాటిని ఇంకటి అది కొంచెం స్మెల్ ఉంటది కదా ముఖ్యంగా పల్లి నూనె అయితే కొంచెం స్వీట్ స్మెల్ ఉంటే చీమలు కూడా కాటకరచేస్తాయి ఆ ప్యాకెట్ ని మొత్తం నూనె ఆరిపోతుంది ఉప్మాన్ రీతిగా నేను చెప్తున్నవి కాబట్టి కాటు వేసేది తేళ్లు అవి వేస్తే నిన్ను గారిపోతు వాటి నుంచి దూరం ఉండాలి అంటే అదొక గుంపు మతపరమైన జీవితం లోకాతీతమైన జీవితం అన్నిళ్ళు ఉంటారు అందులో సగం సత్యం సగం అబద్దంలో ఉండే మతపరమైన జీవులు ఉంటారు అక్కడ వీళ్ళతో పాటు వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళ సంభాషణ వింటా ఉంటే నువ్వు వాళ్ళ సంభాషణలో పాల్గొంటే నువ్వు నేనంతా గారిపోతా సినిమాలు ముస్లామా చెట్లు లోకాతీతమైన న్యూస్ ఇప్పుడు జరుగుతున్నది ప్రపంచాత్మకంగా విషయాలు అవన్నీ వింటా ఉంటే నేను ఎంత జాలిపోతా ఉంటుంది అంటే ఎండిపోతుంటది నూనె దానివల్ల నీ దేవిటి ఇంకా వెళ్ళగదు అన్నట్టు అందుకు నువ్వు చెప్పే వాక్యంలో పవర్ ఉండదు మొన్న పాస్టర్ కాన్ఫరెన్స్ లో వాక్యం ఫస్ట్ సెషన్ నాదేమండే ఫస్ట్ సెషన్ అయిపోయినాక టీ బ్రేక్ లో ఒక పాస్టర్ వచ్చి సార్ మీరు చెప్తుంటే ఇప్పుడే నేను పరిగెత్తిపోయి ఇంకా సంపూర్ణంగా సువార్త జిల్లా ఆశపరిచింది నాకు అట్లుంది వాక్యం అని అప్పటికప్పటికేనా అది దీర్ఘకాలం నీళ్ళ నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ వరకు ఉండాలి అది సవాల్ అన్నట్టు నేను అంటే ప్రార్థన చేసుకుంటా ప్రభుత్వం నెక్స్ట్ థర్టీ ఇయర్స్ ఆ పాటు ఉండాలి అది ఎప్పటికీ ఆరిపోవద్దు ప్రభు ఎప్పటికీ ఎండిపోవద్దు ప్రభు నా నేనేం చేయాల మాట్లాడు ప్రభు నేనేం చేయాల ప్రభు ఏ రీతిగా నేను ఆ నూనెని కాపాడుకోగల నా జీవితాంతం నేను ఎక్కడ వెళ్ళినా నూనె తీసుకొని పోవాల ప్రభు పరుషుధాత్మంత చోటు ఇవ్వాలి నేను సంభాషిస్తా ఉంటాను పర్షుదాత్మంతో ఆయన అంతా పాటు ఉంటాడని మన ప్రభు చెప్పింది నేను వెళ్ళిపోతేనే మీకు మంచిది లేకపోతే ఆయన రాడు అంటాడు ఆయన వస్తేనే మీకు మంచిది అంటాడు ఆయన నాతో పాటు ఉండాలా పరుషుదాత్మ మొదటి నుంచి ఉండేవాడు ఆయన కానీ కుదిగల వారు ఏం చేశారు చూడండి ఇప్పుడు నాలుగో సార్ కుదీలేవారు తమ దివిటిలతో కూడా సిద్ధలలో నూనె తీసుకుని పోయేది ఎక్స్ట్రా ప్రిపరేషన్ అన్నట్టు దివిటితో పాటు నూనె అడిషనల్ గా తీసుకెళ్ళినట్టు ఎన్ని సిద్ధలో మనకు తెలియదు నెక్స్ట్ థర్టీ ఇయర్స్ వరకు నువ్వు నీ నూనె ఆరిపోకుండా ఎన్ని సిద్ధాలు కావాలి నేను చెప్పాడు పైగా ఏం తెలుగుతుంది అనేది ఐదవ వర్షనం ఇప్పుడు బహు ఇంపార్టెంట్ వాక్యం ఈ ఐదవ వర్షంలో ఏముందంటే పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరు కొనికి నిద్రించుండి రి మంది ఐదు మంది కాదు పది మంది నూనె లేనివారు నూనె ఉన్నవారు కూడా నిద్రపోతున్నారు ఈ గుంపులో మనం కూడా ఉంటాం కేబిపిఎం బ్రదర్స్ సిస్టర్స్ అందరూ ఉంటారు ఎందుకంటే మీ దగ్గర నూనె ఉంది మీ దగ్గర వాక్యం ఉంది ఆయన నిద్రపోతున్నారు ఇంకా కావాలస ఇంకేం వస్తాడులే ఇంకేం వస్తాడులే ఒక పాట ఉంటది వస్తాడంటారా అసలు వస్తాడంటారా వస్తాడంటారా ఏ వస్తాడంటారా అని పాట పాడతారు ఎప్పుడు వస్తాడేమో లే ఎప్పుడు వస్తాడేమో వస్తేమన్నా కాలంలో వస్తాడంటారా మరి తలపులతో మీరుంటున్నారా కాబట్టి అటువంటి స్థితిలో ఉంది ఈరోజు జీవిత విధానం ఆలస్యం చేస్తుండు మనకు తెలుసు ఎందుకు ఆయన ఆలస్యం చేస్తుండ్రు ఆయన ఆలస్యం చేయడం వలన ఇంకా కొంతమంది నశించిపోతారేమో ఇంకా కొంతమంది నశించిపోతారేమో అది చూపించిన ఆత్మీయ స్థితిలో తండ్రి కుమార్ల సంభాషణ ఇంకా ఎంతకాలం అయినా నువ్వు వాళ్ళందరినీ తీసుకొచ్చి నాకు పరిచయం ఎందుకు చూపిస్తా లేవు అంటే తండ్రి ఇంకొంచెం కాలం వాళ్ళు తండ్రి నేను అందరినీ సిద్ధపరుస్తున్నా తండ్రి తండ్రి ఏమో ఆశపడుతుంది నేను ఆత్మలు నా దగ్గరికి తిరిగి రావాలా నువ్వేమో వాళ్ళందరినీ రక్షణ తీసుకొస్తానవు పోయినావు మంచి ప్రాణాన్ని త్యాగం చేసినావు వాళ్ళందరినీ సిద్ధపరుస్తున్నట్టున్నావు కానీ ఎప్పుడు తీసుకొస్తావు నా దగ్గరికి పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా ఆయన ఆలస్యం చేస్తున్న తెలుసా ఎవరు కూడా నశించుకోవడం ఇష్టం లేదని కాని బుద్ధి గల వారు కూడా నిద్రపోతున్నారే అప్పుడప్పుడు వాక్యాలు వాళ్ళని మెలకు పోయిన పాస్టర్ గురించి చెప్పినట్లు ఇప్పుడు వెళ్ళిపోనార్ నాకు సేవకి పరిగతాలు అంటే ఇంతకాలం మీరు చేయలేదా ఆలస్యం చేయగా వారందరూ కొనికి నిద్రించు చుండేది ఏష్టం ఎందుకు ఆలస్యం చేస్తుండే ఎన్నో ఆత్మలు అందుకు బుద్దిగల వారు మీరు దివిటిని మీకు ఇచ్చిన నునే మీకు ఇచ్చిన పరిశుధాత్మ అభిషేకం ఇచ్చిన మంచి ఆరోగ్యం ఇచ్చిన నీ ఆరోగ్యం మీ చెడగొట్టుకుంటున్నావు నా పని నువ్వు నీ పని మటుకు చేపించాలనుకుంటున్నావు నాకు అది కావాలి ఇది కావాలి అది కావాలి ఇది కావాల ఆరో వచనంలో మనం చేసిన వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన కేక వినబడెను ఆయన రెండవ రకం సంబంధించిన వాక్యం ఇదే ప్రకటన గ్రంథం పంతొమ్మిది అర్ధం అర్ధరాత్రి వేళ ఐదుగా పెళ్లి కుమన్నాడు అర్ధరాత్రి సూచన బాగా అర్థం చీకటి కాలం శ్రమల కాలంలో ఆయన రాబోతున్నాడు అర్ధరాత్రి అంటే మనకు తెలిసి ఎగ్జాక్ట్లీ టు క్లాక్ మార్నింగ్ త్రీ క్లాక్ మధ్య టైం అంటే మంచి ఇంకా నిర్మానుష్యంగా ఉండే టైం యథావిధి ఇంకా నిమ్మలంగా ఉంది అనే టైంలో ఆయన వస్తున్నాడు ఎవడు గురి తిరిగిన సమయం మనం అందకే తీసుకున్నాం మధ్య వర్త అతను ఎదుర్కొన్న రండి అను కేక వినబడేను అప్పుడు కన్యాకులు లేచారు బుద్ధి లేచారు బుద్ధులేనారు లేచారు తమ దిగుటిలో చెక్కపరిచేరి అప్పుడు సరి మనం ఏంది టైమింగ్ అయిన సూచన గురించి గ్రహిస్తా ఉన్నాము ఆయన ఏ టైంలో వస్తాడు ఎప్పుడు వస్తాడు మనం ఏంది ఇట్లా నిద్రపోతున్నాం అప్పుడు ఆ స్వరం విన్నది మీరు చెప్పండి ఈ కేక ఎక్కడి నుంచి వినిపించింది ఎవరైనా చెప్పచ్చు ఎక్కడి నుంచి వినబడింది ఎవరు ఈ కేక వేస్తున్నారు మీకు తెలుసు అరణ్యంలో అరణ్యంలోని కేక ఎవరైనా బాప్తిజం ఇచ్చూహం అయిపోయింది కదా ఇప్పుడు ఈ కేక ఎవరిది అప్పుడు మీకు అర్థం చేసుకోలేదా మనం ఏ హెచ్కల్ వెంటలకు సంబంధించిన పనులు చేసినాము కొన్ని వెంటకలు ఆయన తన చెంగున ముడి వేసుకున్నాడు తర్వాత కొన్ని వెంటకలు ఆ ముడి విదల నుంచి తీశాడు అవి అగ్నిలో వేయంగానే అగ్ని మొత్తం మండి దహించి వేసిందని ప్రమాను చూస్తాం ఎవరు అనేది అర్థం చేసుకోవాలన్నా నువ్వు పెళ్లి కుమార్తెవా పెళ్లి బిందుకొచ్చేవాళ్ళవా ఆహ్వానం ఆహ్వానంకి పంపించిన దాసులవా కేక వేసేవాడేవా నీ ఎవడో నీది వెళ్ళకపోతే ఇంతకాల నీకు ఓన్లీ తెలుసు బుద్దిలేని వాళ్ళు కానీ ఎన్నో సూచనలున్నాయి ఇక్కడ ఎన్నో చిహ్నాలున్నాయి ఇప్పుడు రండి త్వరగా నేనే ఆ కేక అని స్వీకరించగలవా కేక ఆయన రాకడా సమీపం రండి త్వరగా సిద్ధపడండి నెక్స్ట్ ఇయర్ బహు భయంకరమైన స్థితి ఉండబోతుంది అనేసి మనం ఆల్రెడీ చూసినాం దాని నుంచి కాపాడుకోవాలని లాక్ డౌన్ టైమ్ లో జరిగినట్టు భయంకరమైన కాలంలో ఉండబోతున్నాం కానీ మనకు తెలిసి దేవుడు మనకు విధానం బిప్పించింది ఆల్రెడీ ప్రేయర్ఫుల్ గా జీవించడం ఎంత టైం స్పెండ్ చేయగలని నీ ప్రార్థన జీవితంలో గ్రహించింది ప్రకారంగా జీవించి ఏడవచ్చు అప్పుడు ఆ కన్యకలు అందరూ తమ దివిటిలను చక్కపరిచేరి అప్పుడు నీ వాక్యాన్ని సరి చేసుకుంటే చాలా లేట్ అయిపోయింది నేను నమ్మింది ఏంది జరిగింది ఆయన అమాంతంగా వస్తే నేను ఎత్తబడతాను అనుకున్నా ఇప్పుడు జరిగిందేంటి అప్పుడు వాక్యం చేసుకుంటున్నారు అప్పుడు సరి చేసుకుంటున్నారు మొదటి బూరకే ఎత్తబడతా అనుకున్నారు కాని ఇది జరుగుతుంది ఏడవ బూర ఆరో బూరలో ఆరో బూర ముగింపు ఏడవ బూర ఆరంభం ఇది జరుగుతుంది ఇరవై అవి మీరే చూడాలి నాకు తెలుసు కామెంటరీస్ లలో అప్పుడు ఆ కనికలద్దరు లేచి తమ దీటిని చక్కపరిచేది గాని చిన్నవే కనుక మీ నూనెల్లో కొంచెం మాకు ఈడని బుద్ధి గల వారిని అడిగేది బ్రదర్స్ నేను ఎట్లా మర్చిపోయాను నీ ఇది ఎట్ల బ్రదర్ అది ఎట్ల బ్రదర్ ఇది ఎట్ల బ్రదర్ అది ఎట్ల బ్రదర్ విన్న ఇప్పుడు ఏం చేయాలి బ్రదర్ అలస్యం అన్నట్టు దీపం ఉండగానే నీళ్ళు చక్కపరచుకోవాలంటారు ఆలస్యం శ్రమల కాలంలో ఎవరిస్తాడు నీకు అవన్నీ సత్యం షార్ట్ టైమ్ రెడీమేడ్ వ్యాక్యూలు చెప్పుకొని పోయినావు ఇంతకాలం కానీ అప్పుడు రెడీమేడ్ వ్యాక్యలు పనికిరావు ప్రతిదీ తరబి పొందాల్సిందే కేజీ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు పోవాల్సిందే అందుకు బుద్దిగల కన్య పిల్లలు మాకును మీకును ఇది చాలదేమో మీరు అమ్మవారు ఎద్దకు పోయి కొన్ని కొను చెప్పి మీకెవరికన్నా ఇది గ్రహించగలుగుతున్నారా ఈ అమ్మవారు ఎవరు చాలాసార్లు జరిగారు మీరు ఈ వాక్యాలన్నీ అమ్మే వాళ్ళ దగ్గరనే ఉంటది టన్నుల టన్నుల సత్యం ఎవరు అమ్మేటోళ్ళు నేను గమనిస్తూ ఉంటారు ఇట్లా వాక్యాలు చెప్తే కొన్ని వేలు ఇస్తారు యాక్చువల్ గా థియాలజీ కాలేజీ పోయి చెప్తే పదివేలు పదిహేను వేలు నేను పెద్ద చర్చ పోయి వాక్యం చెప్తే పదిహేను ఇస్తారు అదేదైనా కంపెనీల పోయి నేను ట్రైనింగ్ ప్రొవైడ్ చేశానుకో రెండు రోజులు రెండు రోజులకి ఇరవై ఐదు వేలు ఇస్తారు అది తీసుకొచ్చి ఆఫీస్ పని అయితే అది తీసుకొచ్చి ఆఫీస్ లు ఇస్తాం ఇరవై ఆ ఇరవై ఐదు వేలల్లో ఎయిటీ ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఓన్లీ సిక్స్టీ ఇస్తున్నారు ఫార్టీ పర్సెంట్ పెట్టుకుంటున్నారు అట్లా నేను బయట ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తే ఎక్స్ట్రా మనీ వస్తుంది అన్నట్టు నాకు కానీ చెప్పకుండా పోతే నేను ఏదో తప్పు చేసిన వాళ్ళకి అవుతుంది చెప్పకుండా కూడా పోవచ్చు లీవ్ పెట్టుకుని పోయి వేరే ట్రైనింగ్ పోజేసుకుని నేనే ట్వంటీ పెద్ద తీసుకోవచ్చు అనేది క్రీడ్ అంటాం లోభం అంటాం తెలివిలో అతి ఆశ అంటాం లేకపోతే దానివల్ల అలసిపోయి రోగమ రోగాలు తెచ్చిపెట్టి ఉంటాం ఈ అమ్మవారు ఎవరు వాళ్ళ యుద్ధాలు పోయి కొనుక్కోండి ఫ్రీగా ఇంట్రెస్ట్ చూపించలేదు తర్వాత పోయి థియాలజీ కాలంలో జాయిన్ అయ్యి ఫీజులు కట్టి అప్పుడు సంపాదించుకుంటారు వాడి చెప్పేది ఏంటో మనకు తెలుసు అసలు వాడు అసలే అమ్మేవాడు కానీ బ్రోకరు కూడా టైం నీ బల చేసి ఏం క్యాష్ చేసుకుని చూసేవాళ్ళు అన్నట్టు ఫోన్ కూడా ఫోన్ అవకాశం ఉండొచ్చు మాట్లాడుతారు ఫోన్లు ఎలా ముస్తున్నాం బ్రదర్ ఎవ్రీ ఫ్రైడే వస్తాం బ్రదర్ ఎవ్రీ సాటర్డే వస్తాం బ్రదర్ జరుగు వచ్చాను నేర్చుకుంటాం బ్రదర్ పదో ప్రశ్న చేసిన వచ్చేవారము ఈ బుద్ధి లేని ఏం జరుగుతుంది అది మీరు ఇక్కడెక్కడ చూడరు నింతలా చూపిస్తా వచ్చేవారు ఈ వాక్యాలను మీకు కనిపించారు బుద్ధిని వారి జీవితం ఏమైతుందండి వాళ్ళు మహాశ్రమల గుండీ అందరు సాక్షులై గొర్రెల్ల రక్తంలో అప్పుడు వాళ్ళ ఉంటారు అంతవరకు ఉతుక్కలేని స్థితి వీళ్ళే ఈ బుద్ధులేని కన్యకల్లి మళ్ళా తిరిగి వచ్చి పెళ్లి విందులో ఆహ్వానింపబడ్డ గెస్ట్ లలాగా వచ్చి కూర్చుంటారు కానీ దేవుడు ఎంతో కనికరంగా దేవుడు ఈ గెస్ట్లందరినీ చివరికి మళ్ళా పెళ్లి కుమార్తె స్థితికి తీసుకొస్తారు అది కూడా మీరు ఎక్కడో చూడారు ఏ కాంప్యూటేషన్ లో చూడడం లేదు ఏ ఇంటర్నెట్ ప్రోగ్రామ్స్ లో చూడడం లేదు వేల మంది వీళ్ళకి తిరిగి బుద్ధి బుద్ధి చెప్పాల్సి వస్తుంది అది నేను చెప్తున్నాను ఒక చిన్న గుంపు మహాశ్రమలలో దేవుడి కవలని పెడతాడు ఆ చిన్న గుంపు ఈ బుద్ధి లేని తిరిగి ప్రభుత్వంతో నడిపించే మార్గాలు నేర్పిస్తాయి ఎట్లా యుద్దం చేయాలా దుష్ట శక్తులతో ఎట్లా యుద్ధం చేయాల చర్యలతో యుద్ధం చేసిన ఎంతకాలం చర్చస్లలో ఇప్పుడు దుష్ట యుద్ధం చేయడానికి నేర్చుకోండి వాళ్ళు నేర్పిస్తారు ఆ చిన్న గుంపు మహాశ్రమలలో ఉంటుంది వాళ్ళని ముట్టలేడు దుష్టుడు పరణుల మనం చూసినాం దుష్టుడు ఆ యొక్క గట్ట ఏమి చేయలేదు కాని గొప్ప జన సమూహం మీదకి వాడి యొక్క విష జలాన్ని కక్కినప్పుడు ఆ ప్రపాతంకి గొప్ప జనం అంతా కొట్టుకొని పోతారు అని చూపించిన వాక్యం పండవద్యంలో మొత్తం వాష్అవుట్ చేస్తారు బుద్ధి లేని అందరు వాష్అవుట్ అయిపోతారు సీలింగ్ లేరు వన్ లక్ష నలబై మంది సీలింగ్ ఉంటారు అంటే ఓడలకి వెళ్ళిపోయినాక సీల్ చేయబడ్డ కాబట్టి అటువంటి సీలింగ్ మనం అందరం పోవాలని ప్రార్థిస్తాం కన్ను మూసుకోండి ఇదొకటి ముఖ్యం ఏంటంటే లేట్ ఈవినింగ్ రికార్డింగ్స్ కాబట్టి టైమ్ మనం కేర్ఫుల్ గా अबर्व चय टेन ओ क्लाक दंडल पड़ता है मैं रिकारे एग्जाक्टली फारे अदार्ट फार फार्ज मिनट प्रार्थना फिफ्टी मिनट फार मैं फार मे आइन वक्यम अंत विन लेर मनुष्य अभी अलिपाइई इंटर హెచ్చరికం జాగ్రత్తగా స్వీకరించి ఇక మిట్టు మన వాక్యాలను ప్లాన్ చేసుకున్నాం పైగా మీ వాక్యం చెప్తే దాని అంశం చెప్తానే లేదు మీరు కాబట్టి మీ రికార్డింగ్ నేను ఏం టైటిల్ పెట్టాలో నాకు అర్థం కావట్లేదు కాబట్టి ఈరోజు మీరు ఏ వాక్యం ఏ అంశం చెప్పబోతుండ్రో అది ముందే అనౌన్స్ చేయండి చేస్తే నాకు సునాయ ఉంటది లేకుంటే ఉత్తగా నేను మీ పేరు డేట్ పెట్టాల్సి వస్తుంది అంశం కూడా పెట్టారు అనుకోండి మనుషులకు ఆకర్షణ ఉంటది వాళ్ళు ఓహో ఇది వినాలనా లేదా అని కూడా తీర్మానించుకుంటారు లేకుంటే అది లేకుంటే అసలు వాళ్ళు ఆనుగుడు చేయరా ఆ ఫైల్ కాబట్టి ప్రార్థనలకు కొంతసేపు సమయం గడుపుతాం కండ్లు మూసుకోండి రొవ్వ మీరు అనేక పర్యాలు గొప్ప దేవుడు ఆయన పటాణ అధ్యాయంలో మీ యొక్క రెండవ రాకలకు సంబంధించిన విషయాలు మీరు చూపిస్తా ఉన్నారు ముఖ్యంగా పెళ్లి కుమార్తెకి సంబంధించిన విషయాలు చూపిస్తున్నారు పెళ్లి కుమార్తే నిష్కలంకంగా మచ్చ ముడత లేనిది అన్న విషయం చూపించినారు క్రీస్తుకు ప్రధానం చేయబడ్డ స్త్రీ అని కూడా చూపించారు ప్రభా కాబట్టి ప్రతి క్షణము మీ మీదనే మానసు కేంద్రీకరించుకుని ఉండాలా ప్రభా మీరు ఎప్పుడు వస్తారో ఎదురు చూస్తుండాలా మీ రాకలకు యుగ సమాప్తికి సంబంధించిన సూచనలు అన్నింటినీ మేము గ్రహించాలా వాటిని మేము అన్నింటికి చూపించి ప్రభావ ప్రతిరోజు మేము తరబీదు పొందాలా ఇతర తరబీదు చేయాలి అటువంటి పరిచయలకు మమ్మల్ని అందరు నడిపించండి ఆయన అదేవిధంగా ప్రభా బుద్దిలేని కన్యాకాల జీవితం మీరే మీరు చూపిస్తున్నారు తండ్రి అమ్మే వాళ్ళు మీరు చూపిస్తున్నారు ప్రభావం మేము ఎక్కడున్నాం చూపించామని ప్రార్థిస్తున్నాం అరణ్యంలో ఒక కేక్ లాగున్నామా అమ్మేవారు మా స్థితిని చూపించామని ప్రార్థిస్తాను ఈ దినం పట్టణం పంతొమ్మిది అధినేళ్ల మీరు మాకు చూపిస్తున్నారు ప్రభా ఆ స్థితి మటుకు పస్తాలు పొందుకుంది సిద్ధపడి ఉంది ఈ రోజు మా పరిస్థితి ఏదైతే చూపించమని ప్రార్థిస్తున్నాం ఇవన్నీ పరలోకం వెళ్తున్నాయి ప్రతిబింబాలు కాబట్టి ప్రభా వీటన్నిటిని బహు జాగ్రత్తగా పరిశీలించి వాటిని స్వీకరించి మేము అన్నింటిలో ప్రకటించాలా అటువంటి పరిచర్యలోనికి మమ్మల్ని నడిపించమని వింటనే వారందరినీ ప్రతి చీకటి దురాత్మ శక్తులన్నిటిని పాటల్లో పంధిస్తున్నాం ముఖ్యంగా ప్రభా ప్రతి అనారోగ్యం నుంచి ప్రతి ఒక్కరికి సంపూర్ణమైన స్వస్థత ప్రకటిస్తున్నాం సంపూర్ణమైన స్వస్థత పొందుకొని మీ వరకు ప్రయాసంతో సేవ చేయాలా ఎటువంటి నెప్పములు లేకుండా ముందుకు పోవాలా అటువంటి జీవితం మాకందరికి అనుగ్రహించమను పరుషుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి మన ప్రభుత్వ కృప సమాధానం నడిపింపు మనందరికీ సదపానంతో ఆమెన్ అందరికి ప్రైస్ లాట్ ఆమెన్ బ్రదర్ ఆమెన్ ప్రైస్ లాట్ బ్రదర్ ప్రైస్ లాట్ బ్రదర్ ప్రైస్ లాట్ ఆమెన్ ప్రైస్ బ్రదర్స్ ప్రైస్ లాట్